అటువంటి తపన తీవ్రం అప్పుడు అనుభవించుకోవాలి మీరు తీవ్రమైనటువంటి తపన ఉందా ఉంటే మీకు ఆడ కోసం ఎత్తుకుంటున్నారా దానివల్ల చెడు పడాలని తీవ్ర తపన ఉన్నప్పుడు ఎత్తుకోరు డాక్టర్ని ఎక్కడెత్తుకుంటున్నా మనం తెలిసిన నా పరిస్థితి అని తెలిసిన అడిగి ఆ డాక్టర్ బాగా నివారం చేస్తుంది ఎట్లా చేసుకుంటున్నావా డాక్టర్ చెప్పినట్టు చేస్తే నివారణ చేస్తున్నాడా పచ్చి చేస్తేనే నివారణ చేస్తున్నాడా డాక్టర్ అంత కాకుండా డయాని పచ్చి చేయకుండా ఉంటే డాక్టర్ చేస్తా ముందు ఒకవ్రచుకుంటాడు డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా చేస్తున్నాడు బాధ తగ్గటం లేదు తెలివి చెప్పుకుంటున్నాడు చేయమన్నారు ఎట్ట చేశాను ఎట్లా తయారీ లేదు నాకు బాధ తగ్గటం లేదు అని చెబుతున్నావు చెబుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు ఇబ్బంది కదా నువ్వు నువ్వు మారుస్తున్నాడు మార్చినా తగ్గటం లేదు ఎందుకని ఆయన రోగ నిర్ణయం చేయడం పొందడం ముందు మార్చి ఒక నెల నెల పదిహేను రోజులు ఇచ్చాడు నీకేమైనా విసు పుట్టింది నువ్వే నిర్ణయం ఈ డాక్టర్ నాకు అర్థం చేసుకోలేదు రోగం తగ్గటం లేదు ఆయన చెప్పినట్టు చూసి తప్పకుండా చేస్తున్నాను కదా అనేది అనుభవర్గంలో నువ్వు డాక్టర్ని నువ్వే నిర్ణయం చేసావా నువ్వు కూడా ఈ డాక్టర్ని అట్లా నిర్ణయం చేసుకోవాలి నీకు సలహాలు చేసి పాద నిర్వహణ చేసే డాక్టర్ ఎట్లా గుర్తించావో నీకు ఈ సలహాలు చెప్పే కూడా అనుభవ చెబుతాడు అప్పుడు నీ దానిలోంచి భయటపడ ఏదైనా లాభం లేదా నువ్వే గుర్తించి ఇంకా అనుభవజీ దగ్గరికి వెళ్ళి ఇతర కొన్నాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారండి ఇత ఇన్ని రకాల మందులు ఇచ్చాడంటే అప్పుడు ఆయనకి నీ లోపం నిర్ణయం అప్పుడు లోపల తేలిక అప్పుడు నీ మందులు ఇస్తే కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఉపమానాలు అర్థం ఉంటాయని జీవితం అంత దూరం దూరం వచ్చారంటే ఏదో కొత్త తప్పలు ఉండబెట్టేగా వచ్చింది చక్కగా అర్థం చేసుకుని తెప్పించుకుని దాన్ని సాధన తెలుసుకుని డాక్టర తీవ్ర పొట్టుదారు కలిగినటువంటి వాళ్ళైతే సమర్థులైన జరిగితేనేమో దేవత సమర్థులు కాడని మీరే గుర్తిస్తారమ్మా మీకు అవసరం కదమ్మా మాకేం కాదు ఎవరంటే తీవ్ర బాధలు పడేవాళ్ళు డాక్టర్ని గుర్తిస్తారమ్మా భరత్తులని బాధలు ఉన్నాయను వాళ్ళ రోజులు ఈ మొమ్మలు ఇచ్చాడు బాధ భారత లేకుండా ఉంటాం మొర పెట్టుకుంటాడు ఏమన్నా వాళ్ళ రోజులు ఇస్తున్నాం అది బాధ అనేది ఒక్క రవ్వ కూడా తగ్గలేదు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ ఆయన మొర పెట్టుకుంటాం సరే ఆయన అర్థం కాక ఆయన నాలుగు రకాలు ఇంకో వారం మంచిగా మరీ చేసి చెప్తున్నాం నీకు లాభం లేదని బాధ భారత్ మరి చక్కగానే ఎట్లా నిర్ణయం చేశావు పదిహేను రోజులకి అట్లా మీరు కూడా ఈ దినచర్యలో మేము కలిగినటువంటి సంకర్షాలు విడుదల కావాలనే తపనతో వచ్చి చెప్పుకోవాలి చెప్పుకున్నప్పుడు అనుకూలంగా మేము ఒక్కో సమస్య నుంచి ఒడ్డు నేర్చినప్పుడు వెంబడించి ఏజంటేసి బిల్ల కోసం హుకొని పోరాయిపోతుందనేది ఆలోచించేవా ఇప్పుడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడే కదా కష్టాల నుంచి వడ్డు పడాలనేది కలిగింది మరి ఇప్పుడు ఆ కష్టాలు మీకు అదృష్టమే కదా కష్టాలు లేకుండా భోగాలు ఉన్నాయి అనుకో ఆరోగ్యం రాదు ఇంకా మనిషికే ఎట్లా ఉన్నాడో ఔసవుసిన భోగాలను అనుభవిస్తున్నాం ప్రపంచే మంచి జత కష్టాలు వచ్చినప్పుడు ఎత్తులకు కష్టాలు కొంచెం వారికి సహాయం చేస్తావు జత దగ్గర